కీర్తన ముఫై అయిదు అన్యుతని మూలము ఆతడే మా పాల జిక్కే కన్నుల మా వేడుకకు కడయేది ఇకను కామధేను గల్గితే గర్వించు నొక్కరుడు భూమి ఏలితే ఒకడు పొదలు చుండు కామించి నిధిగంటే కళలమించు నొకడు శ్రీమంతుడగు హరి చిక్కే మాకు నిధివో పరుస వేది గలిగితే పంతములాడునొకడు ధర చింతామణబ్తే దాటునొకడు సురలోకమబ్తేను చొక్కుచు నుండునొకడు పరమాత్ముడే మా పాల జిక్కె నిధివో అమృత చేసి ఆనందించునొకడు भ्रम सुदेघ सिद्धि पर्रकड़ू तमें श्री वेकटेशु दाची धनमु अमरीनामति चिके अडमु ले